ఇమేజింగ్ ఎనీవే కాబట్టి శంకరులు ఇలాంటివి అక్కడక్కడ కనపడతాయి కనపడినప్పుడు మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి శంకరుడు మాటలు రాసినప్పుడు సుమారు రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం రాసి ఉంటారు అలా ఎంత ఆర్థడాక్స్ సొసైటీ నుంచి మీరు ఆలోచించండి ఆయన అంత రెవల్యూషనరీగా రాశారంటే ఇక్కడ ఇమేజిన్ ఇంకా ప్రకరణ గ్రంథాల్లో ఇంతకంటే రెవల్యూషనరీగా రాస్తారు ఇది ఇంకా తక్కువ ఎందుకంటే మాండూక్య ఉపనిషత్తు కదా ఉపనిషత్తులో ఆయన ఫుల్ విజృంభణ చేయరు ఎందుకంటే ఒక మర్యాద ఇది ఎలా ఉంటుందంటే ఓ మహాత్ముడు ఇంగ్లీష్లో ఉపన్యాసం చెప్తే ఎవడన్నా నాలంట పుట్టి కానీ ట్రాన్స్లేట్ చేయమన్నారు అనుకోండి ట్రాన్స్లేషన్లో స్వపాండిచ్చిని చూపించకూడదు ఒకప్పుడు ఆయనకంటే ఎక్కువ తెలుసు అదే టాపిక్ మీద ఆయన చెప్పనివి కూడా నాకు తెలుసును సపోజ్ అవన్నీ యాడ్ చేసుకుంటూ అలా చేయకపోతే ఆయన ఎంత చెప్పారో అంతకే ట్రాన్స్లేషన్ చేయాలి అలాగే శంకరులు కారికకి భాష్యం రాన్నారు కాబట్టి కారిక యొక్క పరిధులకు లోబడే ఉండాలి ఊరికే ఇంక అక్కడి నుంచి ఛాన్స్ దొరికింది కదా అని తనకు చే తెలుసున్న మాటలన్నీ చెప్పకూడదు కానీ వేరే టెక్స్ట్లు ఉంటాయి ప్రకరణ గ్రంథాలు ఉంటాయి వాటిల్లో దులిపి పారాయచ్చు దట్ హీ డ్ అలాగే ఏం చేస్తారో తెలుసునండి శంకరాచార్యుల యొక్క వారసులం మేము అని చెప్పుకునేవారు వాళ్ళు ఏం చేయాలి శంకరుల వారసులు అంటే ఏం చేయాలి భాష్యాలు చదువుకోవాలి భాష్యాలని ప్రచారం చేసుకోవాలి ప్రచారం చేయాలని నేను అంటలేదు మేము క్లెయిమ్ చేసి వాళ్ళ గురించి నేను చెప్తున్నా తర్వాత దాన్ని ఆచరణలో మనం తెచ్చుకోవాలి అది ఏమీ లేకుండగా కేవలం ఏమని చెప్తారో తెలిసినా శంకరులు కైలాసానికి వెళ్ళారు హవిస్తాను శంకర్లో కాశీ వెళ్ళారు రామేశ్వరం వెళ్ళారు లేకపోయినట్లయితే హృషిక వెళ్ళారు లేకపోతే టిబెట్ కూడా వెళ్ళారండి యువత లేదు చైనా వెళ్ళే గాలి కైలాసాలకు వెళ్ళారండి ఏమన్నమాట వైకుంఠానికి వెళ్ళలేదని చెప్పడంలాగా ఉంది ఆయన కైలాసానికి వెళ్ళారు పొని వెళ్ళిన అక్కడ ఉండొచ్చు కదా కైలాసంలో శివుడు దగ్గర ఈ మళ్ళీ వాపస్ ఎందుకు ఆయన వాపసు వచ్చాయనమాట ఏ వాపసు వచ్చేప్పుడు పోనీ వెళ్ళి శివుడికి దండం పెట్టుకుని వాపసు రాడవచ్చావు కదా అయితే ఈ దృష్టి ఎక్కడికి పోతుంది కాశీ వెళ్తున్నానంటే ఏదైనా లింగం తెచ్చిపెట్టు అని వాడికి బురణించడం కాశీ వెళుతున్నాయంతో శివలింగం ఒకటి తెచ్చిపెట్టు స్ఫటిక లింగం ఏం చేస్తావు స్ఫటికలింగం ఇంట్లో ఉన్న లింగం చాలదా ఇంకో కాదు తెచ్చిపెట్టు లేకపోతే కృషి కేసు వెళ్తున్నాం అంటే కొంత గంగ నీళ్ళు తెచ్చిపెట్టు ఏదో పురమాయింపు మనిషికి ఇక్కడికి వెళుతురాలని చెప్తే ఢిల్లీ వెళ్తురాలంటే కరోల్బాగ్లో అదేంటి ఏదో ఉంటుంది సంథింగ్ ఓ టోపీ టోపీ కాదు హెల్మెట్ ఓ హెల్మెట్ తెచ్చిపెట్టు ఎందుకంటే హెల్మెట్ హైదరాబాద్లో మూడు ఉన్నలు ఎన్టీ రామారావు కాలంలో ఆయన దాన్ని పర్మన అది కంపల్సరీ చేసినప్పుడు హైదరాబాద్లో మూడు వందలు కరోల్బాగ్లో నూట యాభై ఇదే హెల్మెట్ ఈ ఢిల్లీలో వెళ్తున్నాను అనుకోండి కరోల్బాగ్లో హెల్మెట్ తెచ్చిపెట్టి నువ్వు కూడా తెచ్చుకో ఒకటి నాకు ఒకటి తెచ్చిపెట్టుకో అని పురమాయింపు ఈ శంకర్లు కైలాసం వెళ్ళిన ఆయన ఉత్తి జట్టుతో కదా ఓ శివలింగాన్ని ఒకదాన్ని పట్టుకొచ్చారు కైలాసంలో కూడా శివలింగాలే మళ్ళా శివుడున్నదో ఇంకీ లింగాలు ఎందుకండి ఇక్కడ మనకంటే శివుడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి లింగం అవసరం అయింది కానీ కైలాసంలో శివలింగాలు ఎందుకు ఏమో ఎందుకో ఉన్నాయి ఇంకే ఇవలతో వెళ్ళవిందు కానీ ఒక లింగం పోని ఒకటి తేవడం ఎందుకు నాలుగు పీఠాలు పెట్టాలనుకున్నాయని కొన్ని నాలుగు తేవచ్చుగా కాదు ఒక్కటే తెచ్చాడు ఏ ఒక్కటే తెచ్చాడు అది బదరీలో ఇవ్వచ్చుగా అది మన దక్షిణాదే ఎందుకు లేదు మా పీఠంలోనే పెట్టాడు దిస్ ఈస్ ది స్టోరీ సో మేము శంకరుని వారసులం దానికి ఈ కథని ప్రచారం టీవీలో ఉపన్యాసాల్లో ఇది కథ ప్రచారం అదే వారసత్వం శంకరులకి వారసత్వం అయితే ఆయన కైలాసం నుంచి పట్టుకొచ్చిన శివలింగం మా దగ్గరుండి మేము రోజు ఆ శివలింగానికే పూజ చేస్తాము కైసా హయే ఏమో నాకు తెలీదు నన్ను క్షమించండి ఐఎమ్ ఏ మేవరిక్ మరి అందరూ దాన్ని సపోర్ట్ చేసుకుంటే మీకు నచ్చితే యూ టేక్ ఇట్ నాకెందుకునో ఇట్ ఈజ్ ఆల్ బంకమ్ అనిపించింది అని చేత నేను చెప్పాను అది సంకల్పం కాబట్టి ఇగో ఇది శంకరుల యొక్క వారసత్వం భాష్యం శంకరుల యొక్క భాష్యంలో ఆయన బోధించినటువంటి విధానము నభూతోన భవిష్యత్ గీతలో కానీ ఇంకా మాండక్యం ఎక్కడైనా కూడా ఆ భాష్యంలో ఎంత మధురంగా ఉంటుందంటే సాధకులకు అది కాణాచి కరదీపికు వలె ఉంటుంది మంచిది సో ఎవరైతే సునిశ్చిత భవిష్యంతి అంటే తాదృతత్వం అహమస్మి ఇది అసంభావనాది అనాస్కందిత జ్ఞానవంత కాబట్టి అహం బ్రహ్మాస్మి నా ఆత్మ పుట్టింది చచ్చిపోతుంది ఇప్పుడు ఏదో ఇలా ఉంది అలా ఉంది ఈ స్థితిలో ఉంది ఆ స్థితిలో ఉంది అదే తత్వం అలాగా తెలుసుకోవడం అసలు నేను జీవుడను అని అనుకోవడమే తప్పు చాలా తప్పు నేను జీవుడననే అనుకోకూడదు మీరు నేను బ్రహ్మను అని అనుకు నేను బ్రహ్మని నేను బ్రహ్మని నేను అలాగే కాదు నది నాట్ ది పాయింట్ ఇది అపవాద శాస్త్రం నేను బ్రహ్మని అంటే మీకేం తెలిసినట్టు అలా కాదు చేయాల్సింది ఏమిటంటే నేను జీవుడను అని అనుకుంటున్నారా అని అనుకుంటున్నాం మానేసే నేను గృహస్థుడను నేను మాట చెప్పేవాడిని పాఠం చెప్పేప్పుడు ఓ మాట చెప్పేవాడిని క్లాసుకు వచ్చేప్పుడు నేను గృహస్థుడిని పిల్లా పాపా గలవాడిని సంసారిని వేదాంతం నేను అని అనుకోవడం తప్పు అలా అనుకోకూడదు నేను అలా బయట రోడ్డు మీద అనుకోండి క్లాసుకు వచ్చేప్పుడు ఏమనుకుంటారంటే నేను జిజ్ఞాసును అని అనుకుని క్లాసుకు రావు అలా మీరు కొన్నిసార్లు ప్రయత్నం చేస్తే అప్పుడు యథార్థమైన ప్రోగ్రెస్ వస్తుంది అలాగే దేవాలయానికి వెళ్ళేప్పుడు నేను అభాగ్యుణ్ణి అయోగ్యుణ్ణి అల్పుణ్ణి పాపిష్ఠి వాడిని సంసార భారాన్ని మోసుకుంటున్నవాడిని ఏ కోరికలు నాకు తేరనేయలేదు అన్నీ నాకు ఆపదలే అని కాబట్టి నేను దేవాలయానికి వెళ్తున్నాను అలా వెళ్ళకూడదు దేవాలయానికి వెళ్లే ముందు ఈ గోళంతా విదిలిపెట్టేసి బయట నిలబడి నేను భక్తుడను అని తనకు తాను నచ్చజెప్పుకుని అప్పుడు లోపల అడుగు పెట్టాలి అప్పుడు మీకు దేవాలయానికి ఒక్క రెండు మూడు సార్లు వెళ్తే కూడా మీలో ప్రవరస్ వచ్చేస్తుంది లేకపోతే మీరు వెయ్యి సార్లు వెళ్ళినా గురిగా రష్ తొక్కిసలాట తప్ప ఏమో ఉపయోగం ఉంది ప్రసాదం పుచ్చుకోవచ్చు ప్రసాదం ప్రసాదం భక్షయతి అది ఐదు వాక్యాలున్నాయి మంచిపోయాడు చిలకమర్తి లక్ష్మీవ చేస్తూ గారు దాంట్లో కథల్లో ఐదు వాక్యాలతో ఒక కథ ఒక ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు అంటే పంచ ఐదు చేస్తాడు ఆయన నాలుగు చేస్తాడు ఐదో వాక్యం ఆయన పేరేదో ఉంది ఆయన పేరు సుబ్బన్న సుబ్బన్న అనుకోండి సుబ్బన్ పంచా ఈ సుబ్బన్ననే ఆయన పంచ చేస్త ఆయన చేస్తాడు ఏమిటది ప్రసాదం భక్షతి ప్రసాదాన్ని భక్షిస్తాడు అలాగే ఇంకో మూడు ఉన్నాయి ఇంకో మూడు ఇంకో మూడు వాక్యాలు చెప్పి సుబ్బన్ చెప్పినట్టు చెప్తారా దాంట్లో మొదటిది ప్రసాదం భక్షి అలాగంటే దయ దర్శనాల వల్ల ఏం ఉపయోగం ఏం లేదు దర్శనం అంటే నేను భక్తుడను అని వెళ్ళి దర్శనం చేసుకోవాలి మంచిది సో సునిశ్చిత భవిష్యంతి అక్కడి చెప్తున్నాను ఇది తాదరికత తత్వ మహామస్మి అటువంటి అజము సామ్యము అయినటువంటి ఆత్మతత్వం ఏది కలదో దాని విషయంలో అసంభావన ఏమో కాదేమో నేను ఆత్మతత్వం కాదేమో ఆయన అలాగే వాగుతాడు ఆయన సొమ్ము ఏం పోయా ఆయనకేమో ఇల్లు అక్కర్లేదు వాకిలు అక్కర్లేదు పిల్లలు అక్కర్లేదు పిల్లలు అక్కర్లేదు ఊళ్ళన్నీ తిరుగుతున్నాడు నేనే ఆత్మనంటాడు మనమేమో భార్య పిల్లలు గల వాళ్ళము ఇల్లు వాకిలి ఉంది సంసారం ఉంది నేనే ఆత్మనంటే ఎక్కడ గుర్తుంది అని అలా అనుకోకూడదు ఆయన ఎవడో అనుకుంటున్నాడని కాదు ఆ ఆత్మతత్వము నేనే నేను గృహస్థుని నేను తండ్రిని కొడుకుని పుట్టాను పోతాను నోనో చాలా తప్పు ఆత్మస్వరూపుడను నేనే అనే అనాస్కంధిత జ్ఞానవంత అంటే నేను పుట్టాను పోతాను మొదలైనటువంటి తప్పుడు భావజాలము చేత కప్పివేయబడని విశుద్ధమైన జ్ఞానము గలవారు వాళ్ళ ఉంటారు వాళ్ళు స్త్రీలైనా పర్వాలేదు ఎవళ్ళైనా పర్వాలేదు వేదంలో మంత్రం ఉండేది అరుణ ప్రశ్నలో వస్తుంది స్త్రీయ సతీహి తా ఉమే పువ్ంస ఆహు సతీహి స్త్రియ ఎవరైతే ఆ సత్యతత్వము తెలుసున్న స్త్రీలు ఉంటారో వాళ్లే పురుషులని నా అభిప్రాయము మే నా అభిప్రాయం ఏమంటే తాహ పువ్ంసహ ఆహుహు అని పెద్దలు చెప్తున్నారు నా అభిప్రాయం అదే పురుషులు తండ్రి కొడుకని ఉంటారు చూడండి కవిర్యపుత్ర ఇమాచికేత ఎవడైతే జ్ఞానైతే ఉంటాడో వాడు తండ్రి అయినా కూడా వాడు కొడుకైనా కూడా వాడే తండ్రి ఎవడు జ్ఞా ఇప్పుడు తండ్రి కొడుకు ఉన్నారండి కొడుకుకి జ్ఞానం ఉన్నది తండ్రికి లేదు ఈ కొడుకే తండ్రి ఆ తండ్రే కొడుకు వాడు వచ్చి ఈ దగ్గర చేసి తెలుసుకోవాలి అంటూ ఇలాగా కొన్ని మంత్రాలు ఉన్నాయి అరుణ ప్రశ్నలు ఉన్నాయి వీటికి శ్యావాశ్వగాథ అని పేరు ఆ పేరు పేరుతోటి కొన్ని మంత్రాలు ఉన్నాయి స్త్రీలు పెద్ద తో సంబంధం లేదు సో గుణా పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయ అని మహాకవి భారవి ఉత్తర రామచరితం అనే నాటకంలో సో గుణములను చూసి మీరు పూజించాలి కానీ వాడి వయస్సును చూసో లేకపోతే లింగము పురుషుడా స్త్రీ భేదాన్ని చూసో కాదు అని అంటారు అలా ఎవరైతే సునిశ్చితులై ఉంటారో తేవహిలోకే వారు మాత్రమే మహాజ్ఞానా వారు మాత్రమే గొప్ప జ్ఞానులు మీరు మాట్లాడగచ్చు ఏమండి మీకు చేపస్తాం మీరు అజ్ఞానుల గురించి ఎన్ని మాటలు చెప్పారే జ్ఞానుల గురించి చెప్పుకోవచ్చు కదా ఈ అజ్ఞానుల గురించి ఎందుకు మీరు చెప్పడం అని మీరు అనొచ్చు అది మరో సందర్భంలో కరెక్ట్ కూడా మరో సందర్భంలో మంచి చెడు ఉన్నాయనుకోండి మీరు చెడును నిలబెట్టి మంచిని వర్ణించుకుంటే సరిపడుతుంది కానీ ఇక్కడ వేదాంతంలో అపవాద శాస్త్రం ఇక్కడ అజ్ఞానాన్ని చెప్పి నిరాకరించడమే ఉంటుంది తప్ప జ్ఞానం గురించి చెప్పిది ఏమీ ఉండదు సో ఎవళ్ళైతే ఈ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారో అని అక్కడ అల్ప ప్రజ్ఞేహన్ పెద్ద లిస్ట్ ఇచ్చారే ఆ విధంగా అజ్ఞానాన్ని మీరు వర్ణించగలుగుతారు తప్ప పెర్సన్స్ కాదండోయ్ ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళని కాదు పెర్సన్స్ కాదు అజ్ఞానాన్ని గుర్తుపట్టడం డోంట్ హేట్ ది సిన్నర్ హేట్ ది సిన్ మన యొక్క అప్రోచ్ కూడా అంతే ఇంకో ఇలాంటి మూర్ఖత్వంలో ఉంటారండి వీళ్ళు అన్నప్పుడు ఏదో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్నో లేకపోతే ఒక వర్గాన్నో మనం ద్వేషిస్తున్నామని అలా అనుకోండి ది ఇగ్నరెన్స్ ఈజ్ హైలైటెడ్ అండ్ వీ డోంట్ లైక్ ది ఇగ్నరెన్స్ బట్ వీ లైక్ ది ఇగ్నోరెంట్ మహాజ్ఞాన తర్వాత మహాజ్ఞానులు ఎలా ఉంటారంటే చూడండి భాష్యంగా చిహ్నాలు ఏమీ ఉండవు ఇగో వీడు జ్ఞాని అని మీకు గుర్తుపట్టడానికి ఉపయోగించే మార్క్స్ చిహ్నములు ఏమీ ఉండవు జ్ఞానికి ఏమీ ఉండవు మీరు అజ్ఞానాన్ని మాత్రం చక్కగా గుర్తుపట్టచ్చు జ్ఞానాన్ని మీరు గుర్తుపట్టలేరు మీరు గుర్తుపట్టలేరు రమణ మహర్షిని పద్దెనిమిదేళ్ళు ఎవరూ గుర్తుపట్టలేరు ఆయనకి బ్రాహ్మణ స్వామి పేరు ఆయన కులంతో ఆయన్ని పిలిచి బ్రాహ్మణస్వామి ఆయన ఎప్పుడు నేను బ్రాహ్మణ స్వామిని ఆయన మౌనం మాట్లాడలేదు ఆయన వీళ్ళే ఈ అవడ్రాయి కుర్రాడు ఒడుగు అయినప్పటికీ మెళ్ళలో జంధ్యం పోగుంది ఫలానా వాళ్ళ కుటుంబంలో వాడిని తెలిసి బ్రాహ్మణస్వామి అని పేరు పెట్టాడు ఆ తర్వాత రమణ ఆయన గుర్తుపెట్టాడు ఎవరు మన నాయన గణపతి ముని గుర్తుపెట్టాడు గుర్తుపెట్టి ఈయన జ్ఞానిగా బాబు చెప్పాడు చెప్తే అప్పుడు ఇంకా లోకానికి తెలవడం ప్రారంభించింది ఎవడు కాయన కూడా ఎలా గుర్తుపెట్టాడు ఆయన మార్క్స్ని బట్టి గుర్తుపెట్టాడా గెడ్డాన్ని మేషాన్ని బట్టి గుర్తుపెట్టాడా రమణ మహర్షి అంత పెద్ద మన్మథాకారుడేమీ కాదు మీరు చూశారు ఫోటోలు ఆయన మామూలుగా నార్మల్ సౌత్ ఇండియన్ గాయ్ దేహదృష్ట్యా ఎలా గుర్తుపెడతారు కాబట్టి మార్క్సే ఉండవు దేహదృష్ట్యా కూడా ఆయన కాలు అది కొంచెం ఒక్కపిసరు డిస్ట్రాక్టెడ్గా కూడా ఉంటుంది వంకర టెంకరగా నడుస్తారా సో దేహ దృష్ట్యా మార్క్సే ఉంటాయి నేను చాలా గంభీరంగా వేషం వేసుకుని ఉంటారా ఏమేమి ఉండదు ఏ బంగారం పల్లకీలు ఉన్నాయి ఏనుగు మీద కూర్చుని వస్తారనుకుంటున్నారా అలాగే ఉండదు మార్క్స్ ఏమీ జ్ఞానానికి కానీ అజ్ఞానానికి ఇన్ని మార్క్స్ ఉంటాయి మార్క్స్ అంటే గుర్తులు చిహ్నములు ఇన్ని ఉంటాయి ఏ ఒక్కటి కనపడినా ఓహో తెలుసు ఓహో ఇదే సంగతి ఉన్నదేనా గీతాశ్లోకం చదువుతున్నారు మహీ నేను సంస్కృతిని తప్పుగా ఉచ్చరించడం అలవట్లేదు ఎందుకంటే తప్పుగా ఉచ్చరించకూడదు మహీక్షితాం అని ఉంది మహీక్షితాం మహీక్షిత్ తకారాంత శబ్దం మరుత్తులు అదే మరుత్తు షష్ఠీ భోజనం మరుతాం అని ఉంటుంది ఆయన ఆ మకార పుల్లు బదులు రామాన్నట్టుగా నకారం వేసి చదువుతున్నాడు రాము రాము అది కొంచెం వినుంటాడు ఓ ఇది కూడా అలాంటిదే ఏంటిది లేదు అది ఒక్క మాటనే వినగానే అంటే దేర్ ఈస్ అవర్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ ఈయనకి సంస్కృతం రాదు ఒక్కటే మాట ఒక్కటే మాట ఈయనకి సంస్కృతం రాదు అలాగే నేను ఒకసారి కోయంబత్తూరు వెళ్ళాను అరో మహాత్ము నుండి ఆయన పేరు నా పేరు చిన్న మార్పు నా పేరు తత్వ విధానంద ఆయన పేరు నేను పేరు ఎప్పుడు అనలేదు ఇప్పుడే వేళ అన్నా పేరు మీద కూడా నాకు అంత పెద్ద శ్రద్ధ లేదు పేరుది ఏముంది ఏదో పేరు నెంబరే చాలు నెంబర్ చాలు చార్స బతీసే కామెంట్ హోజాతా హెందుకునో ఏదో పేరు అన్నాను ఆయన పేరు తత్వ ఉండి ఇంకేదో ఉంటుంది సమదర్ నేమ్ బిగినింగ్ విత్ తత్వ ఆయన మన పేరు రెండు సార్లు దగ్గరగా ఉన్నాయి ఇది అదే మంచిది ఆ తర్వాత చిన్నగా ఉండక ఓ భగవద్గీతలో శ్లోకం ఒకటి నాకు చెప్పారు చెప్పొచ్చు తప్పే ఉంది ఎవరు చెప్పినా విన్నాడానికి నేను సిద్ధం అందులో ఆయన చెప్పే ఏదైనా ఓ కొత్త పాయింట్ ఉంటుందేమో నేను ప్రేమగా కూడా వింటా కానీ శ్లోకం చెప్పినప్పుడు ఆ శ్లోకం ఆయన ఉచ్చరించడం పూర్తయ్యేపటికీ ఈయనకి సంస్కృతం రాదు అని ఒకటి సెటిల్ అయిపోయి సంస్కృతం రాదు అంటే మీరు అడగచ్చు ఏమన్నా భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తే సంస్కృతం రాదని ఎలా చెప్పగలరని ఏమో నేను ఎలా చెప్పగలను నాకు తెలియదు కానీ నాకు తెలుస్తూ ఉంటుంది ఈయనకి సంస్కృతం రాదు నాకు తెలుస్తూ ఉంటుంది ఏమన్నా అలా తెలిసేందుకు అవకాశం ఉందంటారా బాకా పండితులు ఎవరైనా దయచేసి చెప్పండి సంస్కృతం రాదు తెలిసిపోతుందండి ఇంగ్లీష్లో నాలుగు మాట్లు మాట్లాడితే ఓహో ఈయనకి పెద్ద ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదని తెలీదు అజ్ఞానానికి మార్క్స్ ఉంటాయి జ్ఞానానికి మార్క్సే ఉండవు ఆయన కామ్గా కూర్చున్నారనుకోండి ఎలా తెలుస్తుంది ఆయనకి సంస్కృతం రాదు అని హౌ డు యూ నో ఇన్ఫ్యాక్ట్ ది ఐడియా డజల్ట్ క్రాస్ యువర్ మైండ్ ఒకవేళ ఆయన విద్వాంసుల ఓహో కావచ్చు అని కూడా అనిపిస్తుంది దండం పెడతాం కూడా విద్వాంసులు ఏముంది ఆత్మస్వరూపులు ఎలాగూ హైహీ అజ్ఞానానికే మార్క్స్ ఉంటాయి జ్ఞానానికి ఏ మార్క్స్ ఉండవు జ్ఞాని నేను జ్ఞానినని కానీ జ్ఞానము సంథింగ్ స్పెషల్ అని కానీ క్లెయిమ్ చేయరు నో క్లెయిమ్స్ క్లెయిమ్స్ ఏమీ ఉండవు జ్ఞానులు క్లెయిమ్ చేయరు క్లెయిమ్ చేస్తున్నారు అంటే అజ్ఞానులు జ్ఞానులు క్లెయిమ్స్ చేయరు తర్వాత మేము చాలా గొప్పవాళ్ళము మేము మహాత్ములము అని ప్రకటించుకునే వాళ్ళందరూ కూడా అజ్ఞానులే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొరపాటు చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో డెవలప్మెంట్ ఉంటుంది సమ్ డెవలప్మెంట్ వెల్కమ్ ఏమిటి డెవలప్మెంట్ అంటే సపోజ్ ఏదో ముఖంలో మీరు రకంగా బాగా గడ్డము అది బాగా పెంచినట్లయితే యు లుక్ వెరీ ఇంపోజింగ్ అదొక డెవలప్మెంట్ కావచ్చు లేదా వారు ధ్యానం చేసిన సమయంలో వారికి ఏదో ఫ్లాష్ లగా కనపడి ఉండొచ్చు అలాంటి డెవలప్మెంట్ అవ్వచ్చు ఏదో సమ్ ఎక్స్ట్రేనియస్ డెవలప్మెంట్ ఏదో ఉండి ఉంటుంది ఆ డెవలప్మెంట్ను చూసి అదే జ్ఞానమని వారు భ్రమపడి ఉన్నారు మేము జ్ఞానులమని చెప్పుకుంటున్నారు ఏదో సమ్ సిల్లీ డెవలప్మెంట్ ఏదో ఉంటుంది ఒక ఒకతను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏం చేసాడంటే వీడి భూ మధ్యంలో పెట్టి ఇలా వెళ్ళా అన్నాడు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా యాట ఆడారా ఏమిటంటే ఆట ఏమిటో తెలుసిన నేనేం చేస్తానంటే ఇప్పుడు నారాయణ నానికోండి ఇలా దగ్గరగా రండి అలా పెడతాను అలా అలా పెడతాను ఇలా పెడతాను మీ ఇక్కడ కొద్దిసేపు ఎవరికాయ తీసాయి అది మీరు తలకే తీసేసుకుంటారు ఎందుకో తెలుసిన యూ ఫీల్ సమ్ ఎలక్ట్రిసిటీ లాగా ఫీల్ అవుతారు యూ feel, ఫీల్ యు ఫీల్ సమ్థింగ్ సమ్ డెవలప్మెంట్ ఇది మేము చిన్నప్పుడు ఆడేవాళ్ళం మీలో ఎవరైనా ఆడారా మా నాయకు అమరేంద్ర ఆడారు మీరు ఆడారు తనకి పెట్టుకుంటే ఏ గది ఇది ఆట వా హై స్కూల్ ఆట సో శక్తిపాతం అంటే ఇంకో విజయ్ బస్ ఇనా బాథ్ వాడు ఏం చేస్తాడంటే కొంత అంబియాన్స్ క్రియేట్ చేస్తాడు ముందు వీడిని ఓ పూట ఉపవాసం ఉండమంటాడు వీడు ఉపవాసం ఉండి టీచాగి పైచ్యం అంతా చేసి వెళ్తాడు అక్కడికి దానికి ఇంకేదో కూడా క్రియేట్ చేసి ఇలా పెట్టి లైన్ లైన్లా అంటాడు అదే వీడికి ఏదో తల తిరిగినట్టు అవుతుంది సమ్ డెవలప్మెంట్ వస్తుంది ఆ ఫ్లాష్ లాగ్ ఏదో ఫ్లాష్ లాగ్ కాకుండా ఆశ్చర్యంగా సమ్ డెవలప్మెంట్ వస్తుంది వీడు ఆ డెవలప్మెంట్నే భ్రమ శక్తి అనో జ్ఞానమనో వీడు భ్రమపడతాడు భ్రమపడి బయటకు వచ్చి ఆయన జ్ఞాని అంటాడు అదిగో వీడు వీడికి వాడు సాక్ష్యం చోర్చ గవాహి చోరని వీడు అజ్ఞాని ఈ అజ్ఞాని అజ్ఞానికి సాక్ష్యం జ్ఞానిని ఇంకా లోకంలో ప్రచారం వీడిలాంటి అజ్ఞానులు ఇంకో వంద మందిని పోగేసుకుంటే వాడు పెద్ద లీడర్ అయి కూర్చుంటాడు పొలిటికల్ లీడర్షిప్ ఎలాగో ఇదే అంతే పొలిటికల్ లీడర్షిప్ అంటే అర్థం ఏంటి మీ చుట్టూ తిరిగేటువంటి భ్రామకులు చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు పొద్దున్నులు అయితే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆయన లోపలికి ఎదురు ఉంటే బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన ఎక్కడికైనా వెళ్తే ఐదు రకాల వెళ్తూ ఉంటారు ఇది పొలిటికల్ లీడర్ వీళ్ళు అంతే ఇది ఉచివేదే డిఫరెంట్ కాబట్టి ఎవరిలో మేము ఇలాంటి ఒక డెవలప్మెంట్ ఉంటుంది ఏదో సమ్ సిల్లీ డెవలప్మెంట్ ఉంటుంది డెవలప్మెంట్ అంటే సమ్ సిల్లీ ఘటన ఒక ఈవెంట్ సంథింగ్ హ్యాపెన్ సం హ్యాపెనింగ్ ఉంటుంది అది జ్ఞానమే అని వీళ్ళు భ్రమపడిపోతారు ఒకటి కళ వస్తుంది ఆ కళలో వెంకటేశ్వర స్వామి కనబడితే అదిగో నాకు దేవుడు కనపడుకోండి దేవుడు అని వాడు భ్రమ అది జ్ఞానం అయ్యో మనం జాగ్రత్త అవస్థలో వెంకటేశ్వర స్వామి గురించి పదిసార్లు అనుకోబట్టే ఆయన వచ్చాడని అనుకోడు వీడు ఏదో ఒక డెవలప్మెంట్ని చూసి వీళ్ళు జ్ఞానము అని భ్రమపడతారు తప్ప అది ఆత్మసాక్షాత్కారమేమీ కాదు తర్వాత జ్ఞాని అనేవాడు తాను జ్ఞానిని అని ఇతరులకు తెలిపే ప్రయత్నము కూడా సుదూరంగా కూడా ఈవెన్ అ డిస్టెంట్ ఎఫర్ట్ టు సీ దట్ అదర్స్ ను చేయడు ఎలా ఉండిపోతాడు తర్వాత జ్ఞాని తన గురించి నేను కొని ఇతరులకు తెలిపే ప్రయత్నం చేయడండి అగ్రీడ్ ఆయన తన గురించి తాను ఏమనుకుంటాడు నేను జ్ఞానిని అనుకుంటాడా అనుకోదు అనుకోదు ఎందుకంటే జ్ఞానము స్వభావం స్వరూపం ఆదిబుద్ధ దాంట్లో ప్రత్యేకత ఏం బంగారము నేను బంగారాన్ని మిలమిలా మెరిసిపోతున్నాము అనుకుంటున్నా అనుకోదు గులాబీ నేను పరిమళంగా ఉన్నాను అని అనుకోదు ఎందుకంటే దాని స్వభావం చందనము నేను పరిమళభరితంగా ఉన్నాను అని అనుకోదు ఎందుకంటే దాని స్వభావం అది ఎప్పుడూ కూడా విడ్డూరంగా విలక్షణంగా కనపడదు ఏది స్వభావం కాదో ఏది తెచ్చి పెట్టుకున్నదో అదే విడ్డూరంగా విలక్షణంగా కనపడుతుంది స్వభావం విడ్డూరంగా విలక్షణంగా కనబడదు సూర్యుడికి నేను వెలిగిపోతున్నాను వెలిగిపోతున్నా అనిపించదు జ్ఞానులకి నేను జ్ఞానిని అని అనిపించదు అలా నేను నార్మల్గా ఉన్నాను ఐఎం నార్మల్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా నేను మనిషిని నేను మనిషిని అని అనుకుంటున్నారా అనుకోరు ఎందుకని అరే దాంట్లో అనుకునేది ఏముందబ్బా దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ నేను మనిషిగా పుట్టాను మనిషిగా బతుకుతున్నాను మనిషిగానే ఉన్నాను దీంట్లో అనుకునేది ఏముంది అనుకోరు పిహెచ్ డిగ్రీ వచ్చినప్పుడు ఐ గాట్ ఇట్ అని అనుకుంటాడు ఎందుకో తెలిసిన ఐదు సంవత్సరాలు అహోరే పిల్లరాయి ఉత్తరం ఎప్పుడైనా అహోరే ఘోరేబ్యో ఘోర ఘోరతరే ఘోరఘోరతర సర్వే సర్వ సర్వే నమస్తే వస్తే రుద్రరూపే వీడు అలా వండిపోయి అలా ఉండిపోతాడు ఐదేళ్ళు నాలుగున్నర సంవత్సరాలు ఖాయంగా అప్పుడు సబ్మిట్ చేస్తాడు వాళ్ళు చూసి డిఫెన్స్ అంటారు వీడు బిక్కు బిక్కు అంటూ వెళ్ళి డిఫెన్స్ హీ హెస్ టు డిఫెండ్ వాళ్ళు ఏవో ప్రశ్నలు అడుగుతారు కొంతమంది రీసబ్మిట్ ది థీసిస్ అనే ప్రమాదం కూడా ఉంది కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అయినా కూడా ఏమో యు నెవర్ నో డిఫెన్స్ అయిన తర్వాత సరే వెళ్ళు అయిపోయింది డిఫెన్స్ అనగానే వీడు లోలకు వచ్చేస్తాడు వాళ్ళు ముగ్గురు ప్రొఫెసర్స్ ఉంటారు యూనివర్సిటీ క్లక్ ఒకళ్ళు ఉంటాడు వాడు పక్కడ కూర్చొని నోట్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు వీడు బయట బయట వాళ్ళు కాఫీలు టీన్లు తా అవుతూ ఉంటారు వీడి గురించి వాడు మర్చిపోయి టిఫిన్లో అవి తింటూ ఉంటారు యూనివర్సిటీ వాళ్ళు ఏవో కాఫీలు బిస్కుట్లు పెడతారు అవి తింటూ ఉంటారు అయిపోయిన తర్వాత ఆ క్లర్క్ వాళ్ళ ముగ్గురు డిస్పర్స్ ఇంకా వాళ్ళు వెళ్ళే పని అంటే క్లర్క్ బయటకొస్తే వీడు వెళ్తే ఆ క్లర్క్ను పట్టేసుకుని ఏమైంది అంటే వాడు చెప్పడు వాడు ఫోజు వేసేస్తాడు ఆఖరికి డిక్లరేషన్ వస్తుంది ప్లీజ్ అవార్డు ఐ గాట్ ఇట్ సెవెంత్ హెవెన్ లో ఉంటాడు హీజ్ ఇన్ ది క్లౌడ్స్ నేల మీద ఉన్నాడు హీజ్ ఇన్ ది క్లౌడ్స్ ఎంతకాలం ఓ వారం ఆ తర్వాత నేను పిహెచ్డీ నేను పిహెచ్డీ అని ఉద్యోగి ఉపయోగిస్తూ ఉంటాను పార్ట్ ఆఫ్ హీస్ లైఫ్ ఇట్ ఫీల్ ఇట్ ఆత్మజ్ఞాని ఆ వారం కూడా ఫీల్ కాదు ఆ క్షణం కూడా ఫీల్ కాదు దిస్ ఈజ్ మై నార్మల్ స్వరూప అజం సామ్యం అత్యంత sahajanga. ఆ సమత్వాన్ని సమత్వం మీకు యూకెనాట్ రికగ్నైజ్ సమత్వం యూకెన్ ఓన్లీ రికగ్నైజ్ విషమత్వం విశేషం పెడితే మీకు అది స్పష్టంగా తెలుస్తుంది తప్ప నిర్విశేషంలో ఆకాశం వంటిది గదిలోకి వెళ్ళగానే మీకు ఆకాశం అసలు మీకు కనపడనే కనపడదు మీకు సోఫాలు ఇవే ఇవే కనపడతాయి తప్ప ఆకాశం కనపడదు స్వచ్ఛమైన నేల మీకు కనపడదు అక్కడెక్కడైనా కాఫీ ఉలకపోతే అది కనపడుతుంది విశేషం కనపడుతుంది నిర్విశేషం ఆత్మతత్వం కాబట్టి జ్ఞాని కూడా తనేదో స్పెషల్ అనే ఫీలింగ్లు జ్ఞానికి ఉండనే ఉండదు ఇన్ఫ్యాక్ట్ హీ కన్సిడర్స్ ఆయన్ పర్ఫెక్ట్లీ నార్మల్ మరి వీళ్ళు ఏమిటండి వీళ్ళు కొంచెం అబ్నార్మల్గా ఉన్నారా ఏమిటో వీళ్ళు ఇలా ఉన్నారు కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర అంటే ఆయన తన గురించి ఏం చెప్పట్లేదు వీళ్ళని చూసి ఓరు వీళ్ళు మోహం ఎత్సా ఇలా ఉన్నారు ఇట్లా వీళ్ళు ఇంత ఆసక్తి పెట్టుకుని సంసారం మీద పెట్టుకుని ఇదంతా పట్టుకుపోతామన్నట్టుగా డబ్బులు పోగేసుకుని వజ్రాలు పోగేసుకుని వైడూర్యాలు పోగేసుకుని ఓరు వీళ్ళొస్తుంది వీళ్ళు చాలా గడ గడబిడగా ఉన్నారే అని అనిపిస్తుంది జనాలను చూస్తే తమ గురించి తమకేమీ ప్రత్యేకంగా అనిపించదు అది జ్ఞానుల యొక్క స్వభావం జ్ఞానులు ఎలా ఉంటానో తెలిసి అందుకోసం నేను కొంచెం జాగస్యంగా చెప్పాను మహాజ్ఞానా నిరతిశయ తత్వ విషయ జ్ఞాన ఇత్యర్థ వారి జ్ఞానము వారికి జ్ఞానము గలదు జ్ఞానా ఎటువంటి ఆ జ్ఞానంలో విషయము అంటే జ్ఞానం అబౌట్ వాట్ జ్ఞానం అంటే సంథింగ్ ఉండాలి కదా నిరతిశయ తత్వ ఏ ఆత్మతత్వము గలదో దానికంటే అతిశయము గలదు ఇంకా వేరే ఏమీ లేదు ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి నేను భక్తుడిని మంచిదే ఎదురుకుండా ఎవరున్నారు దేవుడు ఉన్నాడు అతిశయ్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి నేనేమో పని వచ్చాను ఎదురుకుండా ఎవరున్నారు తహసీల్దార్ గారు ఉన్నారు అతిశయ సర్వత్రా అతిశయమే ఎవరి మీరు అతిశయమే వెరేజ్ ఆత్మజ్ఞానంలో నువ్వు అతిశయ స్వర్గానికి వెళ్ళారనుకోండి వీడు స్వర్గంలో ఆ సోఫాలో కూర్చుని ఉంటాడు అక్కడ ఓడువశయో రంభయో డ్యాన్స్ మొదలు పెడుతుంది మొదలు పెడుతుంది అక్కడ ఈ లోపల ఇంద్రుడి గారు వస్తారు వీడు కూర్చున్నవాడు ఏం చేయాలి కక్షణం లేచి నిలబడాలి వుద్దు స్వామిజ దృష్టాంతం అయితే దృష్టాంతాలు బాగుంటాయి ఇంద్రుడు రాగానే లేచి నిలబడాలి అప్పుడు ఇంద్రుడి గారు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్న తర్వాత వీడు కూర్చోవాలి ఈ లోపల బృహస్పతి వస్తుంది వస్తే ఇంద్రుడి గారికి ఈ డ్యాన్స్ అంతా కట్టింగ్ చేస్తారు బృహస్పతి గారు వచ్చినప్పుడు ఇంక డ్యాన్స్ ఏంటి హే ఆపు అని ఆపించేసి ఆయన వెళ్ళి బృహస్పతి గారికి దండం పెడతారు అప్పుడు వీడు అయ్యయో డ్యాన్స్ ఆగిపోతే ఎలాగానే అన్నానికి వీళ్ళు వీడు కూడా దూరంగా ఉండి ఇంద్రుడి గారికి ముందు వెళ్ళి పెట్టకూడదు ఇంద్రుడి గారే దండం పెడతారు వీడు దూరంగా ఉండి అలాగే వస్తాను అతిశయంగానే ఉంటుంది సాతిశయము అనేది మహాదోషం సర్వత్రా కూడా సాతిశయంగా ఉంటే మనము దుఃఖాన్ని అనుభవిస్తాం అతిశయాన్ని చూసిన వెంటనే అదే దుఃఖం వీడితే ఆ అల్పత్వమే దుఃఖం కానీ నిరతిశయ నా స్వరూపములో హెచ్చు తగ్గులు ఉండవు అతిశయము తక్కువ ఎక్కువ ఇంకా వైషమ్యాలేని ఉండవు అది నా స్వరూపము అది మహాజ్ఞానా అంటే మహా అన్నదానికి అర్థం చెప్పారు ఆయన సో మహాజ్ఞానా తచ్చ లోకో నాహతే లోక అంటే మానవుడు సామాన్య మానవుడు జనులు నాహతే వాళ్ళకి ఏమీ అర్థం కాదు దే డోంట్ హ్యావ్ ఎ క్లూ అబౌట్ దే క్లూ ఏముండదు వాళ్ళేదో అనుకుంటారు వాళ్ళకి క్లూ ఏమీ ఉండదు ఎదు తం వర్త్మా తాం విదితం పరమార్థతత్వం సామాన్యబుద్ధి అన్నోల నే నావతరీ నీకర్ దానిని అదంటే ఏమిటి ఆయన నడచిన దారి వర్త్మ ఒక దారి కర్మయోగము భక్తియోగము దారి వారు కర్మలను చేశారు ఎలా చేశారు ఫలాసక్తి లేకుండా చేశారు ఈశ్వరార్పణ బుద్ధితో చేశారు కర్మ అదో దారి లోకంలో చాలా మంది ఫలాసక్తి లేకపోతే కర్మ ఎలా చేస్తామండి అని ప్రశ్నిస్తారు ఇంకా ఇప్పటికే ఇలా ప్రశ్నిస్తూనే ఉన్నారు ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు వాళ్ళకి ఎప్పుడూ బుర్రకు వెళ్ళదు ఎందుకంటే ఓ గోడతో పెట్టు కూర్చుంటారు ఒక ఒక ఫిక్సేషను ఎవరితో తెలిసినా ఫిక్సేషను ఫలం లేకుండా కర్మ ఉండదు ఫిక్సేషన్ ఫలం లేకుండా కర్మ ఉండదు అనో ఫిక్సేషన్ పెట్టుకుంటారు ఎప్పుడైతే ఆ ఫిక్సేషన్ పెట్టుకున్నారో ఫలే సత్వో నిబద్ధ్యతే అనగానే అది ఏదో దాన్ని ఏదో ఇటోటో చెప్పాల్సి ఉంటుంది అలా గట్టి అది వర్కౌట్ కాదు ఆ దారి కర్మయోగ అలాగే భక్తి ఈశ్వరుని ఎడలో భక్తి చేస్తారు ఎందుకోసం భక్తి చేస్తున్నావయ్య అంటే చేస్తున్నావయా అంటే ఏమో ఎందుకోసం చేస్తున్నాను కోకిల ఎందుకోసం కూస్తోంది గాలి ఎందుకోసం వీస్తోంది చెట్టు ఎందుకోసం పెరుగుతోంది ఏదైనా ఒక ప్రయోజనాన్ని అపేక్షించి చేస్తున్నాయా అవన్నీ మేఘం ఎందుకోసం వర్షిస్తోంది వీళ్ళు పంటలు పండించుకుంటారనే వర్షిస్తుందా అవన్నీ ఆనుషంగికములు సహజంగా మేఘం అంటే సహజ స్థితి వర్షము అలాగే భక్తి ఎందుకోసం చేస్తారు ప్రేమ ప్రేమ ఎందుకోసం చేస్తారండి ఎందుకోసం ఉండదు ఎందుకోసం ఉంటే అది ప్రేమే కాదు ఎందుకోసం లేనిదే ప్రేమ దానికి ఇంకా ఆన్సర్ ఉండదు దాని పేరు భక్తి యోగము జ్ఞానయోగము ఆత్మ అనాత్మ వివేకం ఇది వరస క్రమం ఈ కర్మయోగం చేస్తే ఈ భక్తి యోగం చేస్తే మీరు జ్ఞానయోగంలో పడతారు వచ్చి జ్ఞానయోగము అంటే అజో నిత్య ఆత్మ అనాత్మ నుంచి వివేకం చేయుట వివేక జ్ఞానానికే జ్ఞానయోగము అనిపారు సో అనాత్మను ఆత్మగా గ్రహించకపోవుతా దేహం ఉంటుంది దానికి శుద్ధి చేస్తూ ఉండాలి వస్త్రధారణ చేసి దానికి రక్షణ కల్పించాలి ఆహారం ఇచ్చి దాన్ని నిలబెట్టాలి మందిచ్చి దాన్ని రక్షించాలి అది పడిపోయినప్పుడు దాన్ని పడిపోతుంది కాబట్టి దాని ఎందు అహంకారము మమకారము రెండు ఉండకూడదు మిగతావన్నీ ఉండొచ్చు ఉండాలి మిగతావన్నీ ఉండాలి ఉంటాయి అహంకారము మమకారము ఈ రెండూ ఉండకూడదు సో దీని పేరు వివేకజ్ఞానము అదొక మార్గం ఈ మార్గము సామాన్యజులకేం తెలుస్తుంది వాళ్ళకేం తెలుసు దేహమే నేను తెలుసు కర్మని ఫలం కోసం చేయడమే తెలుసు దేవుణ్ణి కోరికల కోసం పూజించడమే తెలుసు దేహాన్ని ఆత్మగా భావించడమే తెలుసు ఈ వర్త్మ వాళ్ళకి తెలీదు అంటే అర్థం ఏంటో తెలిసిన మీరు తెలుసుకోండి అని అర్థం అలా తెలియకుండా మిగిలిపోకండి అంత తాత్పర్యం అది అంతేగాని ఎవళ్ళనో తప్పు పట్టడం కాదు అజ్ఞానాన్ని వర్ణిస్తారు ఆ మార్గం తెలియదు తేషాం విదితం పరమార్థతత్వం ఆ మార్గంలో నడిచిన వారికి ఆత్మతత్వం అహం బ్రహ్మాస్మి అని అది కూడా వారికి తెలియదు ఎందుకంటే సామాన్య బుద్ధి వాళ్ళ బుద్ధి ఎంతవరకు ఉంటుంది ఈ పని చేస్తే డబ్బు వస్తుంది డబ్బుతో భోగాల్ని పొందవచ్చు ఇది మాత్రం పక్కాగా తెలుసు ఖాయంగా తెలుసు ఈ డబ్బుతోటి మొత్తం డబ్బంతా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ దాచుకోకపోతే ప్రమాదం అని తెలుస్తూ ఉంటుంది కదా కొంత డబ్బు దాచుకుందాము భోగాలకి ఖర్చు పెట్టుకుని వంద రూపాయల్లో ఎనభై ఖర్చు పెట్టుకుని ఇరవై దాచుకుందాము అని తెలుస్తుంది కదా ఆ మాత్రం తెలితే అట్లున్నాయి దాన్ని సామాన్య బుద్ధి అంటారు ఇరవై ఎలా అయితే రాబోయే కాలానికి దాచుకుంటున్నాము అలాగే ఓ పది రూపాయలు ఇచ్చి ఓ పూజో ఏదో చేస్తే ఓ రూపాయలు దానమో ధర్మమో చేస్తే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి ఉపయోగపడుతుంది అది కూడా సామాన్య బుద్ధే దాంట్లో పెద్ద విడ్డూరమైన విషయమే ఉన్నది భద్రాచలం వెళ్ళేప్పుడు క్వినీన్ మందు పట్టుకుపోవడం మంచిది అని ఒక సానుకూడే భద్రాచలం అంటే మన్యం అంటే దోమలోనే ఉంటాయి మలేరియా వస్తుంది రావుడు దర్శనానికి వెళ్తురం కదా క్వినిన్ మందు పట్టుకెళ్ሉ። అని అంటే రోగం లేదే ఏముంది మందు ఎందుకురా అని ఒకడన్నాడు అలాగాదయ్య రోగం రావాలన ఫిక్స్ అయ్యం కాదు క్వినిన్ పట్టుకొని వెళ్ళు ఉపయోగపడుద్ది దగ్గర పెట్టుకో అన్నట్టుగా ದೇಹ ತ್ಯాగమైన ద రోది ఎక్కడికో మోతం పరలోకం కొంత పుణ్యం మోటట్టుకుంటే ఉపయోగపడుతుంది అదే ఇది దాని రూలు ఇది కూడా సామాన్య బుద్ధియే అదంత విశేష బుద్ధి ఏం కాదు సామాన్య బుద్ధిని దాటాలి అంటే అహం బ్రహ్మాస్మి నేను పుట్టేనా నేను గుర్తుతానా అది అసామాన్య బుద్ధి అక్కడి నుంచి మీకు అసామాన్యంలో కొను అసాధారణమైన బుద్ధి కానీ లోకము సామాన్య బుద్ధిని కలిగి ఉంటారు వాళ్ళు ఈ విషయాలను వాళ్ళు స్పృశించరు కూడా స్పృశించరు నా అవతవతి దీంట్లోకి దిగరు వాళ్ళు ఈ లోతుల్లోకి వాళ్ళు దిగరవుతారు ఈ ఆత్మతత్వము యొక్క లోతుల్లోకి వాళ్ళు దిగరు అలా దూరంగానే ఉండిపోతారు ఇంజేత వాళ్ళ బుద్ధి దీనిని అందుకోలేదు నా విషయీకరోతి ఇర్వభూతాత్మభూత దేవా అర్గే ముహ్యంతి అపద్య పదైషిణ శకునీనామివాకాశే గతిర్నైవలభ్యమరణ మహాభారతం నిజుంటుంది సో జ్ఞాని ఎలా ఉంటాడంటే సర్వభూతాత్మభూత అది జ్ఞాని యొక్క డెఫినెషను సర్వభూత హితస్య అది జ్ఞాని యొక్క ఎక్స్ప్రెషను ఒకటి స్వరూపము ఒకటి వ్యవహారము స్వరూపమేమిటి సర్వభూత ఆత్మభూత సకల ప్రాణుల ఆత్మ ఈ సర్వభూతాత్మభూత అన్నది గీతలో వచ్చింది సర్వభూతాత్మభూత ఆత్మ అదే మాట ఒక్క ఆత్మ అన్న మాట తక్కువ ఇది బట్ సేమ్ సో మీలో ఏ ఆత్మ ఉందో మీలో ఏ ఆత్మ అదే ఆత్మ సకల ప్రాణులలో ఏ ఆత్మగలదో అదే ఆత్మ నా ఆత్మ కూడా అంటే అర్థమేటో తెలుసిన దేహదృష్ట్యా మనం వేరువేరుగా ఉన్నాము అంతఃకరణముల దృష్ట్యా కూడా మనం వేరువేరుగా ఉన్నాము నీ హ్యూమన్ కాన్షియస్నెస్ చూసుకుంటే హ్యూమన్ కాన్షియస్నెస్ అంట నేను అది ఏమిటో చెప్తా చూడండి హ్యూమన్ కాన్షియస్నెస్ ఏమిటో తెలిసిన డిజైర్స్ అండ్ ఫియర్స్ ఎట్ ఈజ్ హ్యూమన్ కాన్షియస్నెస్ మీ జాగ్రత్త అవస్థలో అనేక ఇట్స్ ఏ ఫ్లో ఆఫ్ థాట్స్ కదా ఒక రివర్ లాగా ఈ ఫ్లో ఆఫ్ థాట్స్కి బెడ్ రివర్కి ఒక బెడ్ ఉంటుంది కదా వాట్ ఈస్ ది బెడ్ ఆఫ్ దట్ ఫ్లో డిజైర్స్ అండ్ ఫియర్స్ ఏమండ ఇండియాలో హ్యూమన్ కాన్షియస్నెస్ లో ఏముంటుంది డిజైర్స్ అండ్ ఫ్యూయర్స్ ఇంతే కదండి ఇప్పుడు తెలంగాణ వాళ్ల హృదయంలో ఏముంటాయి డిజైర్స్ అండ్ ఫియర్స్ సీమ వాళ్ల హృదయంలో ఏముంటాయి డిజైర్స్ అండ్ ఫియర్స్ ఆ కోస్తా ఆంధ్ర వాళ్ళ హృదయంలో ఏముంటాయి డిజైర్స్ and fears. నార్త్ ఇండియన్స్ హృదయంలో ఏ ఉంటాయి నేను చెప్తున్నా నీకు ఏమైనా తెలుస్తుందా ఆర్ యూ గెటింగ్ ఇట్ ది ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయండి ఎక్స్ప్రెషన్స్ వేరువేరుగా ఉంటాయి కలర్ ఆఫ్ ది బాడీ వేరుగా ఉంటుంది వాళ్ళు డబ్బులు వేరుగా ఉంటాయి వాళ్ళ మాట తీరు వేరుగా ఉంటుంది డిగ్రీలు వేరుగా ఉంటాయి చదువులు వేరుగా ఉంటాయి లైఫ్ స్టైల్స్ వేరుగా ఉంటాయి పూజా విధానాలు వేరుగా ఉంటాయి అవన్నీ నేను కాదంటల్లా బెడ్ ఏ ఉంటుంది Desires and Fears. డిజైర్స్ అండ్ ఫియర్స్ అంతేనండి రష్యా వెళ్తే రష్యన్స్ యొక్క కాన్షియస్నెస్లో ఏముంటుంది డిజైర్స్ అండ్ ఫియర్స్ బ్రిటన్ వెళ్తే సేమ్ అమెరికా వెళ్తే desires and fears. అండ్ ఫియర్స్ desires వేబు డిజైర్స్కే అనేక రూపాలు fears ఫియర్స్కే అనేక రూపాలు ఫండమెంటల్లీ ల్యాకింగ్ That is, comes out as desires. Desires where we are going then. America will desire, we will desire, we will desire. That means, what? He is fundamentally inadequate, incomplete, and fundamentally insecure. Therefore, you will have governance also in development. You will be aware of all the knowledge. You will be aware of all the knowledge. అజ్ఞానము మా అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి అంటే ఏమిటి అర్థం అందరూ అజ్ఞా అమెరికా వాళ్ళు అజ్ఞానంలే రష్యా వాళ్ళు అజ్ఞానులే బ్రిటన్స్ అజ్ఞానలే నార్త్ ఇండియన్స్ వ్ఞానలే అంటే అర్థం ఏంటండి ద హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ జస్ట్ ద సేమ్ కానీ అక్కడికి వెళ్ళాలి ముందు దాన్ని అజ్ఞానం మన వేదాంతులు ఉన్నారు దాన్నే దుఃఖం అన్నాడు బుద్ధుడు సర్వం దుఃఖం అంతా దుఃఖమేరా ఏమిటో అందరూ బాగానే ఉన్నారుగా వాళ్ళు ఏమి అడవట్లేదంటే అబ్బే దుఃఖం అంటే ఏమిటో తెలుసినా ఇట్ సటిల్ దాన్ని అర్థం చేసుకోవాలి వాటికి డిజైర్స్ ఉన్నాయా ఉన్నాయి ఏం డిజైర్స్ ఉన్నాయని నేను అడగను చెప్పక అనవసరం డిజైర్స్ ఉన్నాయి కదా చాలు ఇన్ భయపడుతున్నాడా ఎస్ చాలు అంతే దుఃఖమే అదే దుఃఖం అని దుఃఖం అని పెట్టాడు దీనికి క్రిస్టియన్ మిస్టిక్స్ ఒరిజినల్ సిన్ అని పేరు పెట్టారు క్రిస్టియన్ మిస్టేక్స్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ ది సేమ్ ఏమంటే ఆ కాన్షియస్నెస్ చేత కప్పివేయబడి ఉన్న ఆత్మతత్వము అది సేమేనండి మేఘాలు ఎక్కడున్నా సేమే మేఘాల వెనకాలన్న సూర్యుడు ఎక్కడున్నా సేమే ఇండియాలోనైనా సేమే అమెరికాలోనైనా సేమ్ కాబట్టి హ్యూమన్ కాన్షియస్నెస్ మూలంలో ఉండే ఆత్మతత్వం సేమ్ నవ్ యు గాట్ ఇట్ సర్వభూత ఆత్మభూతస్య సర్వభూత హితస్య మనం అందరినీ ప్రేమించాలి అందరి హితాన్ని పోదాలి ఎప్పుడూ కూడా ఇప్పుడు కమ్మ సంఘం ఉందనుకోండి ఆల్ కమ్మ వాళ్ళు క్షేమంగా ఉండుగాక అని అలా ఉండకూడదు అంతే కదా కమ్మ సంఘం రిజిస్టర్డ్ సొసైటీ ట్రస్ట్ వాట్ ఆర్ ది గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి వన్ టు ప్రొవైడ్ కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్ కమ్మ కమ్యూనిటీ మెంబర్స్ అని ఉంటున్నా ఉండదు ఆబ్జెక్టివ్స్లో గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం నేనంటాను గోవులకే నా శుభం బదిలకు అక్కర్లేదా బద్రెలు పాప టైం అయిపోయింది లబ్బరి యానిమల్స్ బర్రెలు ఎలా ఉంటాయి గోవు ఎలా ఉంటుందంటే కొంచెం క్లీన్గా ఉంటుంది గోవ్ భయపడుతూ ఉంటుంది ద్వారా భయపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇట్ ఈజ్ వెరీ అన్కంఫర్టబుల్ రోడ్డు మీద ఇట్ ఈజ్ వెరీ అన్కంఫర్టబుల్ చాలా అందుకేమీ అర్థం కాదు భయపడుతూ ఉంటుంది ఏం అవి సుఖంగా ఉండక్కర్లేదా వాటిని కొడతారు వాటిని పాలు పిండుకుంటారు మానవులు అవి కూడా సుఖంగా ఉండరు కుక్కలు సుఖంగా అన్ని ప్రాణులు సుఖంగా ఉన్నారు అందరూ సుఖంగా ఉండాలి ఏమంటే ఎప్పుడూ కూడా మా వర్గం వాళ్ళే సుఖంగా ఉండాలి మా వాళ్ళే అలా ఉండకూడదు సర్వభూత హిత సేచ అందరినీ ఒకే ఆత్మరూపంగా ప్రేమించేటువంటి అవిశాల హృదయం ఉండాలి ఎవరిని కొంచెం అన్క్లీన్గా ఉంటారు అన్ఎడ్యుకేటెడ్గా ఉంటారు అన్సివిలైజ్డ్గా ఉంటారు ఉండండి అవన్నీ మనం ఏమీ సెటిల్ చేస్తాం ముందు ప్రేమించడం అభ్యాసం చేయాలి అది జ్ఞానం యొక్క లక్షణం